తరితీపులబెట్టి నీ తన ముందర నిప్పుడు హరిమాయ ఇంకా ఎంత ఆశలముంచీనో అన్ని వేడుకలుగల అఖిల ప్రపంచము కన్నులు మూసితే ఎక్కడనుండునో చెన్నుమీర గృహ ఆరామక్షేత్రాదులవి ఎల్లా ఎన్నగా నిద్రించేవేళ ఎడనుండునో భోగించిన భోగోపకరణములు ఎసగ కొనకెక్కితేమిసేసును వసమవర్గంబులెల్లాను వెసేరొక్క జన్మపు వేళ నెట్టులుందురో పరగ తా చేసిన పాపము శ్రీవేంకటేశు శరణాగతుడైతే ఏ చందమగునో అరుదైన తన తొంటి యజ్ఞానములన్నీయును గురు గురుకృప కళ వేళ కొంచి ఎందుదాగును